మహాపరిషుధుడ కృప కనికరం గల దేవ జీవం కలిగిన తండ్రి ఎసయ్య నీకు వందనాలు నీకే కృతజ్ఞతలు స్తుతులు నేన స్తోత్రములు ప్రభ ఈ గడిచిన కాలం అంతా వరకు తండ్రి నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకు వందనాలు నీకు స్తోత్రములు ప్రభ దివారాత్రములు తండ్రిని కంటి పాప కాచి కాపాడి ఈ దినంకు కూడా తండ్రిని యొక్క నూతనమైన అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టిన దేవా నీకు వందనాలు నేన స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ఇదిగో నా తండ్రి రాత్రికాల సమయంలో ప్రభనైనా తండ్రిని సన్నిధిలో మమ్మే ఉన్నాం ప్రభ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామంలో ఉంటే అక్కడ వారి మధ్య మీరు ఉంటారన్నారు ప్రభ ఆ రీతిగానే మీరు కృపా సత్య సంపూర్ణుడు ఉండి నేను మా మధ్యలో ఉండి ప్రభ మీరు మా తండ్రి వాక్యం మీరు మాతో మాట్లాడండి పాటల ద్వారా తండ్రి మీరు మహిమ పొందండి మేము ప్రార్థించే ప్రతి ప్రార్థనైనా మీరు ఆలకించి ప్రతి ప్రార్థనకు జవాబు దాయి కాబట్టి మీ యొక్క వాక్యం మీ యొక్క స్వరం వినిపింపజేయబోతుండగా వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసు సాత్వికంతో నీ వాక్యాన్ని అంగీకరించే ఆ వాక్యానికి తగినట్టుగా జీవించే జీవితం లేకపోతే మేము వేషధారుల వలె ఉంటాం ప్రభ నీ దృష్టికి అబద్ధికులుగా ఉంటాము నాయన తండ్రి కాబట్టి ప్రభ నాయన నేను నీ వాక్యాన్ని వినే మేము ప్రతి వాక్యాన్ని పాటించాలా ప్రతి వాక్యాన్ని తగినట్టుగా మా జీవితాలను మేము సరిచేసుకోవాలా ప్రభ ఏ విషయంలోనూ కూడా ప్రభ నీ వాక్యానికి వేరుగా ఉండే జీవితం మేము కలిగి ఉండొద్దు కాబట్టి ప్రభ తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారని మేము నమ్ముతున్నాం ప్రభ కాబట్టి తండ్రి ఎవరైతే మా ప్రియులు ఇంకా యొక్క ఆరాధనలో రాలేదో వాళ్ళందరినీ మీరు నడిపించండి రాని వాళ్ళని కూడా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఈ జరిగే ఆరాధన అంతట్లో ప్రభ మీరుండి ప్రభ మీ నామాన్ని మహిమకరంగా జరిగించి నైనా మీరే ఆధిపత్యం చలాయించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి అక్క ప్రైజ్ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ పాట పాడుకుందాముంచి పాడి కీర్తింతును జీవము కంటే ఉత్తమము నీ కృపలు అల్లి లుయాస్తుంచి పాడి కీర్తింతును देवमु कंटे उत्तम मुनी कृपालो येशया येशया येशया येशया हालेलुया हालेलुया हालेलुया हालेलुया హల్లే లుయాస్తుంచి పాడి కీర్తింతును జీవము కంటే ఉత్తమముని కృపలు అల్లే లుయాస్తుడి కీర్తింతును జీవము కంటే ఉత్తమముని కృపలు బంధువులు స్నేహితులు ఎంతో మందుండంగా ఎన్నో మారులు నేను ఒంటరినై ఏని బంధువులు స్నేహితులు ఓ మందుండంగ ఎన్నో భారలు నేను వంటరినేయచితిని నా వంటరి తనములో మంచి స్నేహితునిల నా వంటరి తనములో మంచి స్నేహితునిల చెంత చేరినావు చెలిమి పంచినావు చెంత చేరినావు చెలిమి పంచినావు గుండెల నిండా నీవే నిన్ను పాడనీ యేసయ్యా Yes, I am. Yes, I am. Yes, I am. Hallelujah. Hallelujah. Hallelujah. Hallelujah. అల్లే లుయాస్తుీర్తింతును జీవము కంటే ఉత్తమముని కృపలు అల్లే లుయాస్తుడికీర్తింతును జీవము కంటే ఉత్తమముని కృపలు నా జీవితములో ఎండ వానలు రాగ పగలు చీకటి నేను అనుభవించగా నా జీవితములో ఎండవానలు రాగ పగలు చీకటిగా నేను అనుభవించగా పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఆవరించినావు ఆదరించినావు ఆవరించినావు ఆదరించినావు కన్నీరు తుడిచి నాకు కృప చూపితివి ఏ సయ్యా హలలు హలు హలు అల్లేస్తుడి కీర్తిను జీవముకంటే ఉత్తమ ముని కృపలు అల్లేస్తుడి కీర్తిను జీవముకంటే ఉత్తమ ముని కృపలు అంతా నా వారయని ఎంతో సంబరపడగా నట్టనసంద్రా నన్ను ముంచినారే అంతా నా వారయని ఎంతో సంబరపడగా నట్ట నడు సంద్రా నన్ను ముంచినారి తీరం చేసేందుకు నడిచి తీరం చేర్చేందుకు నడిచి వచ్చినావు కన్న తండ్రినివే ఆదరించినావు కన్న తండ్రినివే ఆదరించినావు చాలిన దేవుడనీవే నిన్న పాడనీ హలలుయా హలలుయా హలలుయా హలలుయా హలలుయా హలలుయా పాడి కీర్తిను జీవము కంటే కృపలుంచి పాడి కీర్తిను జీవము కంటే బుత్తమముని కృపలు మన ప్రభును రక్షకులేనటువంటి యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామలు మీ అందరికీ నా వంద నాలుగు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమ కనికరం కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభ సర్వశక్తి మంతుడ సర్వాధికారి మహాగణుడ మహోన్నత కృపా సత్య సంపూర్ణానికి ఎంత అనుస్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ఈ గడిచిన కాలం తండ్రి మీ యొక్క కృపతో కనికరంతో వాత్సల్యంతో ప్రభ మీ ప్రేమతో మమ్మల్ని కూడా కాచి కాపాడనందుకు స్తోత్రములు నేను ఈ సాయంత్రకాల సమయంలో సన్నిధిలీగా చేరి ప్రభా నేను సూచించుటకు గనపరచుటకు నైనా నిస్వారం విన్నటకు నీకు ఉమ్మరి ఇచ్చిన అవకాశాన్ని పట్టిస్తూ అతను ఇది తండ్రి ఈ సమయంలో ప్రభావ నీ వాక్యాన్ని మేము చూడకుండా నేను మాకు సహాయపడండి నీ వాక్యమే జీవం ప్రభా నీ వాక్యమే మీరై ఉన్నారు ప్రభా నీ వాక్యంలో శక్తి ఉంది తండి నీ వాక్యమే ప్రభావ గొప్ప కార్యాలు చేయగలదు కాబట్టి తండ్రి అటు గొప్ప వాక్యాన్ని ప్రభావిన ఒక్కదర మాతో మాట్లాడండి మా జీవితాన్ని ఫలపదితంగా మార్చండి ఏ విషయంలోనూ మోసపోకుండా సహాయం చేయండి మీకు ప్రీతికరమైన జీవితాన్ని జీవించటను అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు ఆకడొచ్చేంత వరకు ప్రభా తండి మిమ్మల్ని నేను మీ ఎందు అంటుకట్టుబడి ఫలించటకు సహాయండి ఎక్కడ కూడా ప్రభా తప్పిపోకుండా సహాయపడండి తల్లి నేను మాకించేనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి మీ శిలోచన మరుగుపరిచండి నీ ఆత్మతో నింపండి ప్రభా తండ్రి నా తలంపులు ఆలోచనలు కొట్టివేసి నాలో మీరే మాట్లాడమని నా ప్రభా తండ్రి నా సమ నా ప్రవర్తన అంతటిని ప్రవాహికారాన్ని ఒప్పుకుంటున్నాను మీరే నైనా సహాయం చేసి నడిపించిన మీ కృపగల స్థలకి అప్పగించుకుంటూ మీరు కృప్పటిని కోరుకుంటూ ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె త్రిమూర్తికి రాసిన రెండో పత్రిక మూడో ధ్యాయం మొదటి వచనంలో ఇక్కడ పౌల భక్తుడు త్రిమూర్తికి తను తన కుమారుడు లాగా చూసుకున్నటువంటి ఒక మాట చెప్తూ ఉన్నాడు ఏమని అనంటే తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చిన మనందరూ తెలిసిన మాటే అంతే దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొని ఇప్పుడు మనం ఉంటుంది అంత్య దినాల్లో తిమోతికి చెప్తున్నాడు అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు తెలుసుకో అని చెప్తున్నాడు అంటే ఈరోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంత్య దినాలు కొనసాగుతూనే ఉన్నాయి మరి కొంత కాలంలో ముగిపోతున్నాయి అది ఎప్పుడు ముగుస్తాయో మనకు తెలియదు అది కాలములు సమయాలన్నీ కూడా తండ్రి యొక్క ఉన్నాయి అది తెలుసుకునటం మన మన పని కాదని ప్రభు చెప్పాడు కాబట్టి వాటి గురించి మనకు అనవసరం అది ఎప్పుడైనా రాని ఎప్పుడైనా ముగియని కానీ మనమైతే సిద్ధపడి ఉండాలా అది ఎప్పుడు ఆ దినము ఎప్పుడు ముగి ఈ దినాలు ఎప్పుడు ముగిసినా ప్రభు రాక ఎప్పుడొచ్చినా మనమైతే సిద్ధంగా ఉండాలా ఎందుకంటే ప్రభు మనల్ని ప్రత్యేకంగా ఏర్పరుచుకున్నాడు మనల్ని ప్రేమించాడు లోకంలో ఎంతో మందికి లేని గొప్ప ధన్యతను రక్షణ ప్రభు మనకిచ్చాడు అనెంతగానో ప్రయాసపడ్డాడు వారు ఆకర్షిస్తే కానీ నా యొక్కకు రారు అని చెప్పి ప్రభు చెప్పాడు తండ్రి యుద్ధకు రాడని ప్రభు చెప్పాడు కాబట్టి ప్రభు మన ఆకర్షి ఆయన మన ఆకర్షించుకున్నాడు ఆయన తట్టుకు మనల్ని ఆయనను ఆయనను మనల్ని ఆకర్షించుకున్నాడు మనం ఆయన దగ్గరికి వచ్చినాము నిత్య జీవానికి వారసలంగా మన పాపాలు ఒప్పుకున్నాము ప్రభు వాక్యం వింటున్నాము ఆ వాక్యం కొరకు ప్రయాస ఎంతగానో మన జీవితంలో కొనసాగుతున్నాం కాబట్టి ఈ అంత్య ప్రాముఖ్యంగా మన రక్షణని మనం కాపాడుకోవాలి లేదంటే ఈ నిత్య వేదనకి కొనిపోవాల్సి వస్తుంది కొనిపోబడాల్సి వస్తుంది అది ఎంతో వేదనకరమైన ప్రదేశము ఎంతో బాధకరైనటువంటి ప్రదేశము ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి మన జీవితాన్ని సరి చేసుకోవాలంటే సరి చేసుకోలేం కాబట్టి బహుబ అపాయకరమైనటువంటి కాలాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విషయం చేతనైనానూ కూడా మన యొక్క రక్షణను మనం కోల్పోవడానికి వెళ్ళేది ఇటువంటి పరిస్థితుల్లో కూడా మన రక్షణ మనం పోగొట్టుకోకూడదు ఏ విషయంలో కూడా ప్రభు అవిధేయత మనము చూపించకుండా ఆయనకు తగినట్లుగా ముందుకు పోవాలి ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే అంత్యా దినాలలో అపాయకరమైన కాలాల్లో మనం ఉంటున్నాము అని చెప్పి తిమూతికి పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు ఈ యొక్క దినాలలో ప్రాముఖ్యంగా ఏది ఎక్కువగా విస్తరిస్తుంది అంటే మన ప్రభు చెప్పిండు మత వార్త ఇరవై నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అని చెప్పాడు ప్రభు ఏం చెప్పిండు ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోండి అనేకులు నా పేరుటి వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు అని చెప్పాడు అంటే మనము మోసపోకుండా జాగ్రత్త పడాలి ఎవరి చేతులోనూ కూడా జాగ్రత్త పడాలి మొత్తంగా అయితే మనం మోసపోకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ ప్రభు చెప్పిందైతే వేరే వ్యక్తులు వచ్చి మిమ్మల్ని మోసపుచ్చుతారు ఎలా మోసపుచ్చుతారు నేనే క్రీస్తుని అంటారు దేవుని వాక్యానికి విభిన్నమైన బోధ చేస్తా ఉంటారు ఆ బోధకు భిన్నమైన బోధ చేస్తా ఉంటారు రకరకాలైనటువంటి అబద్ధ బోధలు తీసుకొచ్చి ప్రభు నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతా ఉంటారు కాబట్టి వాటి వారికి మీరు విముఖుడై ఉండండి అటువంటి వారికి మీరు దూరంగా ఉండండి ఎవరు కూడా మిమ్మల్ని ఏ ఏ విధము చేతనను మోసపుచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు ఇంకొకటి కూడా ఉంది అదే తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము పదమూడ వచనంలో తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పదమూడవ వచనంలో అక్కడ పౌరు భక్తుడు చెప్తున్నాడు అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదురు ఇక్కడ పౌరు భక్తుడు చెప్తున్నాడు ఏమని అంటే దుర్జనులు వంచకులు అంటే మోసగాళ్ళు వీళ్ళంతా కూడా చెడు చేసే వాళ్ళు వీళ్ళంతా కూడా ఏం చేస్తా ఉంటారంట ఇతరులను మోసపరుస్తా ఉంటారు ఇతరులను మోసపరిచి ఆ తర్వాత ఏం చేస్తారంట తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోతారు అని ఇక్కడ రెండు రకాల గుణగణాలు చెప్తున్నాడు పౌరు భక్తుడు ఏంటిదంటే ఒకటి ఇతరులను మోసపరుస్తారు రెండవది తామును మోసపోతారు కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మనము మనల్ని మనం పరిశీలించుకోవాలి ఎందుకనంటే మనము దేవుని ఆత్మను కలిగి ఉన్నాం దేవుడు మనతో అనేక రీతిగా మాట్లాడుతున్నాడు అనేక మంది ద్వారా మాట్లాడుతున్నాడు అనేకమైన సత్యాలు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఎవరు కూడా మనల్ని మోసపుచ్చేదానికి అవకాశము లేదు ఈ అంత్య దినాలలో కూడా మనల్ని మోసపుచ్చలేరు ఎందుకంటే మనం దేవుడు మనకి అనేకమైన సత్యాలు లోకంలో ఎవరికి తెలియనివి ఎవరు చూడని రీతిగా దేవుడు మనకు సత్యాలు తెలియజేస్తూ వచ్చినాడు కాబట్టి ఎవరు కూడా ఇతరులు వచ్చి మనల్ని అబోధల ద్వారా మోసపో అవకాశం లేదు ఒకవేళ అవకాశం ఉంది అనంటే మనం ఇంతవరకు కూడా ఏ వాక్యము వినలేదని అర్థం ఏ ప్రభు చెప్పిన ఏ వాక్యం కూడా హృదయంలో భద్రపరుచుకోలేదు ప్రభు చెప్పిన సత్యాలు కూడా అర్థం చేసుకోలేదని అర్థం ఒకవేళ ఇతరుల బోధల వల్ల మనం మోసపోతున్నామంటే కారణం అదే ఇప్పటి కూడా ప్రభు ఎన్నో విషయాలు తెలియజేస్తే వాటన్నింటినీ కూడా నిర్లక్ష్య వారము అని అర్థం అంటే నేనేం చెప్తున్నానంటే ఇతరులు మనల్ని మోసపుచ్చే అవకాశం లేదు మరి ఎట్లా మనం మోసపోతామంటే ఇక్కడ పౌరు భక్తుడు చెప్తున్నాడు తమును తమ్మును తాము మోసపో తామును మోసపోవచ్చు అని చెప్పాడు అంటే వాళ్ళంతటా వాళ్ళే మోసపోతారంట ఎక్కడ ఒక విశ్వాసం మోసపోతారంటే తన్ను తాను మోసపరుచుకుంటాడు ఎవరో వచ్చి మనల్ని మోసం చేయక్కర్లేదు ఎవరో వచ్చి మనల్ని ఏదో అబద్ధ బోధ చెప్పి లేకపోతే ఏదో దొంగ కార్యాలు చూపించి మనల్ని మోసపుచ్చలేరు కానీ ఇక్కడ ప్రాముఖ్యంగా ఆయన చెప్తున్న మాట ఏంటిదంటే తామును మోసపోవచ్చు అంటే వాళ్ళు కూడా మోసపోతారు ఎందుకు వాళ్ళు కూడా మోసపోతారు అని అంటే వాళ్ళు అనుకునేదే నిజము వాళ్ళు అనుకునేదే సత్యము అని అనుకుంటారు కాబట్టి ఆయన పౌలు భక్తుడు సింపుల్ గా అనేకుల్ని మోసపుచ్చుతారు అని రాయలేదు ఆయన ఏమంటున్నాడు తామును మోసపోవచ్చు అని అంటున్నాడు అంటే వాళ్ళు కూడా ఒక రీతిగా వాళ్ళ యొక్క బోధల వలనో లేకపోతే వాళ్ళ యొక్క క్రియల వలనో వాళ్ళంతటా వాళ్ళే మోసపోతున్నారు వాళ్ళు కూడా నష్టపోతున్నారు వాళ్ళు మోసపోతున్నారు అంటే దానికి అర్థమైంది వాళ్ళు ఇంటెన్షనల్ గా చేయడం లేదు ఇది కూడా ఏదో ఒక ట్రాన్స్ లో ఉండి చేస్తున్నారు కాబట్టి వాళ్ళంతట వాళ్ళే మోసపోతున్నారు కాబట్టి ఈ ఒక అంత్య మనము మనంతటా మనము మోసపుచ్చుకోకుండా మనం జాగ్రత్త మనల్ని మనం మోసపుచ్చుకోకుండా జాగ్రత్త ఎట్లా మనల్ని మనం మోసపుచ్చుకుంటాము ఎట్లా మనల్ని మనమే మోసపుచ్చుకునే రీతిగా మనం తయారవుతామనంటే పౌరు భక్తుడు కొన్ని విషయాలు చెప్తాడు చూడండి కొరందికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో కొరందిలికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఎవడునూ తను తాను మోసపరచుకోనకూడదు మీలో ఎవడైనను ఈ లోకం ఈ లోకమందు తాను అజ్ఞానినని అనుకున్న అనుకునిన ఎడల జ్ఞాని అగనట్టు వెర్రి వాడు ఇక్కడ పౌల్ భక్తులు చెప్తున్నాడు ఎవడు కూడా తను తాను మోసపచ్చుకోకూడదు ఎట్లా మోసపుచ్చుకుంటారంట మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానిని అని అనుకొనిన ఎడలా అంటే ఎట్లా మోసపుచ్చుకుంటారంటే నేను జ్ఞానిని నాకు అన్నీ తెలుసు నాకు అన్ని వచ్చు నాకు తెలియంది నాకు రాంది అంటూ ఏమీ లేదు అని అనుకునేవాడు తను తాను మోసపుచ్చుకుంటాడు ఇంకో మాట ఉంది చూడండి గల రాసిన పత్రిక ఆరో అధ్యాయం మూడవ వచనంలో గలతీలికి రాసిన పత్రిక ఆరు అధ్యాయం మూడో వచనంలో ఎవడైనను ఒట్టి వాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని తన్ను తానే మోసపరుచుకునను అంటే ఇక్కడ పౌరు భక్తుడు చెప్తున్నాడు ఎవడైనాను ఒట్టి వాడై ఉండి వాడి దగ్గర ఏమీ లేకపోయినా కానీ తాను ఎన్నికైన వాడనని ఎంచుకునే ఎడల తన దగ్గర ఏమీ లేదు కానీ నేను గొప్పవాడిని నేను ఎన్నిక చేయబడ్డవాడిని అని చెప్పి అనుకుంటే తను తానే మోసపుచ్చుకుంటాడని చెప్తున్నాడు ఆ తర్వాత యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనంలో యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనంలో ఒక మాట ఉంటుంది ఏంటిదంటే ఎవడైనానో నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనచు భక్తి గలవాడనని వాని భక్తి వ్యర్థమే ఇక్కడ యాకో భక్తుడు ఏం చెప్తున్నాడు ఎట్లా మోసపుచ్చుకుంటామంట నేను భక్తి అని చెప్పి అనుకుంటాడంట నాకు నేనే భక్తిగల వాణ్ణి నేను గొప్పవాణ్ణి నేను మంచివాణ్ణి నాకు దేవుడు అంటే చాలా భయభక్తులు ఉన్నాయి అని అనుకుంటూ మోసపుచ్చుకుంటారంట అదే రీతిగా యోహన్ యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనంలో యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనంలో యోహన్ భక్తుడు చెప్తాడు మనము పాపము లేని వారమని చెప్పుకునే మనలను మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యం ఉండదు ఇక్కడ ఇవన్నీ ఎందుకు నేను చదువుతున్నానంటే ఈ నలుగు ముగ్గురు భక్తులు మనం చూసాం పౌలు చెప్పాడు యాకోబు చెప్పాడు అదే రీతిగా యోహాన్ భక్తుడు చెప్పాడు ఈ ముగ్గురు చెప్తుంది ఏంటంటే ఒకటే మాట ఏంటది ఒక పౌలు భక్తుడేమో నేను జ్ఞానిని అనుకో నేను జ్ఞానిని అని అనుకుంటే వాడు మోసపోతాడు ఇంకొక ఇంకో మాట ఏం చెప్పిండైనా ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన అనుకుంటే మోసపోతాడు యాకోబు ఏం చెప్పాడు నేను భక్తి కలిగిన వాడిని అని అనుకుంటే వాడు మోసపోయినట్టే మూడోది ఏం చెప్పాడు యోహన్ యోహన్ భక్తుడు నేను పాపము లేని వాణ్ణి అని చెప్పుకుంటే నేను మోసపోయినట్టే అని చెప్పి చెప్తున్నాడు అంటే వీళ్ళు ముగ్గురు ఎట్లా మనల్ని మనం మోసపచ్చుకుంటాము అనే విషయాన్ని చెప్తున్నారు వాళ్ళ ముగ్గురు కూడా ఒకే విధమైన అంశాన్ని చెప్తున్నారు ఏంటిదంటే మనల్ని మనం గొప్పగా ఎంచుకోకూడదు మనకు అన్నీ ఉన్నాయి అనుకోకూడదు మనలో ఏం లోపము లేదు అని అనుకోకూడదు మనం మనం గొప్ప వాళ్ళము మనం ఎన్నికైన వాళ్ళము అని చెప్తున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే మనం అతిశయించకూడదు అని చెప్పి చెప్తున్నాడు వాళ్ళ ముగ్గురు భక్తులు చెప్తున్న మాట ఒకటే మనం అతిశయించకూడదు దేనిని బట్టి కూడా దేనిని బట్టి కూడా మనం అతిశయించకూడదు మన భక్తిని బట్టి మనం అతిశయించకూడదు మనలో పాపము లేదు అని చెప్పి మనం అతిశయించకూడదు మనం జ్ఞానం కలిగిన వారం అని చెప్పి మనం అతిశయించకూడదు ఇంకొకటి మనము ఎన్నికైన వారం అని చెప్పి మనం అతిశయించకూడదు నువ్వు జ్ఞానం కలిగున్నా ఎన్నికైనా భక్తి కలిగిన్నా పాపం నుంచి విడుదల పొందినా ఏది కూడా నీ అంతటా నువ్వు సంపాదించింది కాదు ఏది కూడా నువ్వెంతట నువ్వు కనిపెట్టినవి కావు నీ అంతట నువ్వు ప్రయాసపడి తెచ్చుకున్నవి కావు ఆ ప్రభు యొక్క కృప వలనే అనుగ్రహించబడ్డాయి జ్ఞానము బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన దగ్గర ఉన్నాయి ఆయన మనకు జ్ఞానం రాదు అదే రీతిగా ఆయన ఎన్నుకోకపోతే మనం దేనికి ఇంకా మనం ఎందుకు ఎన్నుకోబడుతున్నాం ఆయన రాజ్యానికి వారసులు అవ్వడానికి ఆయన పని చేయడానికి ఆయనే లేకపోతే నువ్వు దేనికి వారసుడు అవుతావు దే పని చేస్తావు అందులో గొప్పతనం లేదన్నట్టు నీకు భక్తి కలిగున్నా పాపం నుంచి విడుదల పొందినా అది ఆయన కృప ఆయన ద్వారా అనుగ్రహించబడింది కాబట్టి దేనిని బట్టి కూడా మనం అతిశయించకూడదు దేనిని బట్టి కూడా మనల్ని మనం గొప్పగా చేసుకోకూడదు అలా చేసుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకున్న వాళ్ళం అవుతాం మన రక్షణను మనమే కోల్పోతాం ఎవరో వచ్చి మనకి ఏదో చెప్పాల్సిన అవసరం లేదు ఎవరో వచ్చి ఏదో మనకి ఏదో చేయాల్సిన అవసరం లేదు మనను మనమే మోసపుచ్చుకొని మన రక్షణను మనమే పోగొట్టుకుంటాం మన రక్షణ మనమే పోగొట్టుకుంటాం అన్ని నేను చేసేవన్నీ కరెక్టే నేను చేసేవన్నీ కరెక్టే నేను అంతా నా ప్రవర్తన అంతా ఉంది నా మనసుల ఆలోచనలన్నీ బాగానే ఉన్నాయి నేను చేసే క్రియలన్నీ ప్రభుకు తగినట్టుగానే ఉన్నాయి అని చెప్పి మోసపుచ్చుకుంటారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ మోసపుచ్చుకునే తనము ఈ అతిశయించే తనము ఎప్పుడు వస్తుంది అనంటే పౌరు భక్తుడు చెప్తున్నాడు ఈ రీతిగా ఎప్పుడు మనము అతిశయిస్తాము ఈ లోకంలో ధనాన్ని బట్టి మనం అతిశయించకపోవచ్చు లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి దేన్ని బట్టి మన స్థితిగతుల్ని బట్టి మనం అతిశయించకపోవచ్చు కానీ ఒక విషయంలో మనం అతిశయిస్తాం ఆ విషయం ఏంటంటే పౌరు భక్తుడు చెప్తున్నాడు ఆ విషయం ఏంటంటే కొరందిలికి రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్తున్నాడు కొరందిలికి రాసిన రెండవ పత్రిక పన్నెండో అధ్యాయం మొదటి వచనంలో పౌలు భక్తులు అంటున్నాడు అతిశయ పడుటకు నాకు తగదు కానీ అతిశయ పడవలసి వచ్చినది ఆయన ఏం చెప్తున్నాడంటే నాకు అతిశయ పడడానికి నాకు తగదు అంటే నేను అతిశయ పడకూడదు కానీ నాకు అతిశయ పడాల్సిన కారణం ఒకటి వచ్చిందని చెప్తున్నాడు నేను మామూలుగా అయితే అతిశయించకూడదు కానీ నాకు ఒక కారణం వచ్చింది అతిశయించడానికి అది ఏంటిదంట ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలు గుర్చి చెప్పదును ప్రభు యొక్క దర్శనాలను గురించి ప్రత్యక్షతలను గురించి నేను చెప్తాను తర్వాత ఏమంటున్నాడు రెండో రెండో రెండో వచనంలో క్రీస్తునందున ఒక మనుషును నేను ఎరుగుదును అతడు పద్నాలుగు సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను అతడు శరీరంతో కొనిపోబడినో నేను ఎరుగను శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను అది దేవునికే తెలియను అట్టి మనుష్యుని నేను ఎరుగుదును అతడు పరదేశంలోనికి కొనిపోబడి కాని మాటలు విను ఆ మాటలు మనుషుడు పలుకకూడదు అతడు శరీరంతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగును అది దేవునికే తెలియను అట్టి వాణి గూర్చి నేను అతిశయింతును అని చెప్తున్నాడు నా విషయం నా బలహీనత ఎందేగాక వేరే విధముగా అతిశయింపను అంటే ఎప్పుడు అతిశయించే కారణం వస్తుందంటే ఇక్కడ పౌరు భక్తుడు చెప్తున్నాడు ఏంటిదంటే ఒక మనుషుడు నేను ఎరుగుతు నాకు తెలుసు ఆ మనుషుడు పద్నాలుగు సంవత్సరాల క్రిందట మూడవ ఆకాశం వరకు కొనుపోబడ్డాడు అతడు శరీరంతో కొనుపోబడ్డాడో లేకపోతే శరీరం లేకుండా కొనుపోబడ్డాడో నాకైతే తెలియదో దేవుడికే తెలుసు కానీ అతడు పరదేశంలోకి వెళ్ళాడు వచింప శక్యము కాని మాటలు విన్నాడు ఆ మనుషులు ఆ మాటలు మనుషులు పలకూడదు అతడు పరదేశం మొత్తం చూసి వచ్చాడు అంటే అతనికి ఎంతో ప్రత్యక్షత అనుగ్రహించబడింది అది ఎవలా ఎలాగా దేవుని ద్వారా కాబట్టి అటు వాణి గూర్చి అతిశయింతును అని అన్నాడు తర్వాత ఏమంటున్నాడు నా విషయం అయితేను నా బలహీనతలు ఎందేగాక వేరు విధముగా అతిశయింపను అతిశయపడుటకు ఇచ్చయించినను ఏమంటున్నాడైనా అతిశయించుటకు ఆరో వచనంలో అతిశయ నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నా ఎందు ఎవడైనను చూచిన నా వలన వినిదన నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను ఇక్కడ ఆయన చెప్పే మాట ఏంటిదంటే ఒక ఆయన నేను దేని ఆయక ఆ ప్రత్యక్షతను బట్టి నేను ఆ చూసిన దర్శనాలను బట్టి వాటిని బట్టి నేను అతి తప్ప దేని విషయం కూడా నేను అతిశయించడానికి లేదు తర్వాత ఏం చెప్తున్నాడు నా విషయానికి వస్తే నా బలహీనత ఎందేగాక వేరే విధంగా అతిశయించను ఎందుకు అతిశయించను అతిశయించడానికి నాకు కారణం ఉంది నేను ఇష్టపడినా నేను అతిశయించి చెప్పినా అది సత్యమే చెప్తాను కానీ నేను చెప్పిన దాన్ని ఎవరైనా ఎక్కువగా ఎక్కువ నేను చెప్పిన విషయాన్ని ఎవరైనా ఎక్కువగా ఊహించి నేను చెప్పిన దాన్ని విని దానికంటే ఎక్కువ ఘనంగా ఎంచి నేను చెప్పింది రూపాయి అయితే పది రూపాయలని చెప్పి ఎక్కడ ఘనంగా ఎంచుతారేమో అని చెప్పి అతిశయించటం మా చెప్పాడు ప్రభు చెప్పిండు కదా మనుషులకి ఏదైతే ఘనమో అది యహోబాకు ఘనహీనం అది ప్రభుకు అసహ్యం అందుకే నేనేం చేస్తున్నాను ఆయన పౌల్ భక్తుడు ఏం చెప్తున్నాడు నాకు అతిశయించడానికి కారణం ఉంది నేను అనేకమైన ప్రత్యక్షతలు చూశాను నేను అతిశయించగలను చెప్పుకున్నా నేను సత్యమే చెప్తాను కానీ ఎవరైనా నేను చెప్పిన దాన్ని వినిన దాన్ని ఎక్కువ ఘనంగా ఎంచుతారేమో అని భయపడి నేను అతిశయించడం మానుకోనని చెప్తూ ఉంటానంటే నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నల్లగుటుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను అది నా యుద్ధ నుండి దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని వేడుకొంటిని అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఎందే బహు సంతోషముగా అతిశయపడదును అని పౌలు చెప్పాను ఈ సందర్భం అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ మనం మోసపుచ్చుకుంటామంటే మన యొక్క ప్రత్యక్షతల్ని బట్టి ఎక్కడ పౌరు భక్తుడు ఏం చెప్తున్నాడంటే ఈ బొంతం మీద అతిశయించడానికి ఒక కారణం ఉంది అది ఏంటిదంటే ప్రత్యక్షతలను బట్టి నాకు ప్రభు అనుగ్రహించిన దర్శనాలను బట్టి అని ఆయన నేను పరదైసు కొనిపోబడ్డాను అక్కడ చూశాను వచింపశక్యను మాటలు విన్నాను ఇవంతా నేను చూశాను కాబట్టి నాకు అతిశయ కారణం ఉంది అతిశయించగలను చెప్తున్నాడు అంటే నేను దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం కలి మనకు ప్రభు అనుగ్రహించిన దాన్ని బట్టి దర్శనాలను బట్టి లేకపోతే మనకు అనుగ్రహించబడినటువంటి సేవను బట్టో మన సేవలో జరిగేటువంటి గొప్ప కార్యాలను బట్టి మనకి మనకు గొప్పగా ధనం ఇస్తే ఆ ధనాన్ని తీసుకెళ్లి ప్రభు పరిచర్లో పెట్టడాన్ని బట్ో దేన్ని బట్ో మనం అయితే అతిశయిస్తాము మన పరిచర్యను బట్టి మనం అతిశయిస్తాము మన వాక్యాన్ని బట్టి మనం అతిశయిస్తాము లేకపోతే మనకు కలిగినటువంటి దర్శనాలను బట్టి మనం అతిశయిస్తాము మనకు ఉన్నటువంటి బట్టి మనం అతిశయిస్తాము ప్రభు వలన కలిగిన దాన్ని బట్టి ఖచ్చితంగా మనం అతిశయిస్తాము దానిక అతిశయ పడతాము అని చెప్పి చెప్తున్నాడు ఖచ్చితంగా అతిశయం కలుగుతుంది అని చెప్తున్నాడు అలా అతిశయం కలిగితే మనం మోసపుచ్చుకుంటాం అని చెప్తున్నాడు అందుకే ఆయన ఇంత చెప్పి కూడా ఏమన్నాడు ప్రభు నన్ను అనగొట్టడానికి దూతగా పెట్టిండు నన్ను నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టిండు ఎందుకంటే అలా అతిశయించుకుంటే తను తను మోసపుచ్చుకుంటాడు అలా అతిశయించుకోకుండా అలా అతిశయించబడకుండా ప్రభు ఏం చేశాడు తన నలగ్గొట్టాడు అనగ్గొట్టాడు నువ్వు ఎక్కువ ఊహించుకోకు నువ్వు ఎక్కువ అతిశయించకు నేను నేను అనగొడుతున్నాను నా కృప నీకు చాలు అని చెప్పి దేవుడు చెప్పాడు అంటే నువ్వు అతిశయించుకుంటే మోసపోతావు అతిశయించుకుంటే నేను గొప్పవాడిని అనుకుంటావు ఏది కూడా స్వీకరించవు రోజు నీ పరిచర్యను బట్టి నీకున్న ప్రత్యక్షతలను బట్టి నువ్వు అతిశయించడానికి కారణం ఉంది కాబట్టి దాని ద్వారా నువ్వు మోసపోతావు అని చెప్తున్నాడు లోకంలో చాలా మందిని మనం చూస్తూ ఉంటాం కదా చాలా మంది చాలా మందిని చూస్తూ ఉంటారు పాస్టర్లు కావచ్చు లేకపోతే బయట విశ్వాసులే కావచ్చు చాలా మంది ఒక హృదయంలో ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఎట్లా అతిశయిస్తూ ఉంటారంటే ఆ చేసే విధానాలు వాళ్ళ ప్రవర్తన అంతా కూడా కొంచెం తేడాగానే ఉంటది వాళ్ళ బోధంతా తేడాగానే ఉంటది అంత వాళ్ళు విధానాలు ధనాపేక్ష కలిగి ఉంటారు ఇంకో కొంచెం కొంచెం అబద్ధాలు ఆడుతుంటారు ఏవో రకరకాలైనటువంటి ప్రభువుకు వ్యతిరేకమైన విధానాలు వాళ్ళ హృదయాల్లో ఉంటాయి ప్రభుకు వ్యతిరేకమైన విధానాలు అనేక మంది కనపడతాయి నేను అనుకుంటాను ప్రభా ఇన్ని బలహీనతలు వీళ్ళలో కనపడుతున్నాయి ఇన్ని విధానాలు వీళ్ళలో ఈ తప్పుడు విధానాలు వీళ్ళలో కనపడుతున్నాయి నీ వాక్యానికి విరోధమైన కార్యాలు ఎన్నో నేను చూస్తున్నాను అయినా వీళ్ళు ఎందుకు లేదు అయినా వీళ్ళు ఇట్లా ఉంటున్నారు అంటే ప్రభు నాకు బయలుపరిచిన విషయం ఏందంటే నేను ఇన్ని పనులు చేస్తున్నాను కదా నేను ఇంత నేను ఇంత సేవ చేస్తున్నాను కదా ప్రభు ఈయన బలహీనతల్ని క్షమించడా ప్రభు ఈయన బలహీనతలను వదిలేస్తాడులే అని నేను ఇంత పరిచర్ చేస్తున్నాను కదా ప్రభు కొరికి ఇంత ప్రయాస పడుతున్నాను కదా ఇంత డబ్బు వెచ్చిస్తున్నాను కదా నేను దశంభాగం ఇస్తున్నాను కదా లేకపోతే నేను ఇన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్తున్నాను కదా ఇన్ని ఆత్మలు నేను పోషిస్తున్నాను కదా అప్పుడు ఇప్పుడు ఎక్కడ ప్రార్థనలు ఉంటే అక్కడికి వెళ్తున్నాను కదా ప్రభు ఈ బలహీనతలను బట్టి క్షమిస్తాళ్లే అనే ఉద్దేశంలోకి అనే ఉద్దేశంలో ఉంటున్నారు కాబట్టే తమ్మును తాము మోసపుచ్చుకుంటున్నారు ఇంత పరిచర్ చేస్తున్నాను కదా అని అనుకుంటున్నారు నేను ఇంత దశ భాగం ఇస్తున్నాను కదా అని అనుకుంటున్నారు నేను ఏదో ఒకటి చేస్తున్నాను కదా ప్రభు కొరకు ఈ బలహీనతలు ప్రభు క్షమించడా అని అనుకుంటున్నారు అది తప్పుడు విధానం సౌలు కూడా అదే చేసిండు సౌలేం చేసిండు మొదటి సమీయులు గ్రంథము పదిహేను అధ్యాయ ఇరవై వచనంలో అందుకు సౌలు మాట అనవద్దు సమూయలు మొదటి గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై వచనంలో అందుకు సౌలు ఆ మాట అనవద్దు నేను యహోవా మాట విని యహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేఖిల రాజున అగగును తీసుకొని వచ్చితిని గాని అమాలేఖులను నిర్మూలన చేసి అయితే గిల్గాల్లో నీ దేవుడైన యహోవాకు బలి అర్పించుటకై జనులు శతములకు గొర్రెలలోను ఎడ్డలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చినని సమూహలతో చెప్పాను దేవుడే మాట సెలవిచ్చాడు మొత్తాన్ని సర్వనాశనం చేసి మొత్తాన్ని నిర్మూలన చేయమని మొత్తాన్ని హతం చేయమన్నాడు ఇనేం ఏం చేశాడు మనుషుల్ని చంపలే ఒక మనిషిని పట్టుకొచ్చాడు హగగును పట్టుకు రాజుని అమాల్యులు రాజును పట్టుకొచ్చాడు సజీవంగా తీసుకొని వచ్చాడు తర్వాత ఏం చేశాడు ఆయనకు బలి అర్పించడానికని గొర్రెల్లోను ఎడ్లోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చాడు అవి కూడా ఎటువంటివి శితమైనవి ఆయనేమనుకుంటున్నాడు సౌలు నేను మంచిగా తీసుకొచ్చాను కదా నేను ప్రభుకు బలి ఇవ్వడానికే తీసుకొచ్చాను కదా అనే ఉద్దేశంలోనే ఉన్నాడే తప్ప అనే ఉద్దేశంలోనే తను ఆలోచిస్తున్నాడు తప్ప ఇది ప్రభు చెప్పిన మాట కాదే ఇది కాదు కదా ప్రభు నాకు చెప్పింది అని ఆలోచించలేదు మోసపోయినాడు మోసపుచ్చుకున్నాడు తన తను అంటే నేను ఆజ్ఞను అతిక్రమిస్తూ కూడా దేవుని చేస్తున్నాను కదా దేవునికి దేవుని కదా తీసుకొస్తున్నాను నా కోసం కాదు కదా నేనేం వండుకొని తినడానికి కాదు కదా ప్రభువుకు బలివ్వడానికి మంచిగా ఉన్నాయి బాగున్నాయి శ్రేష్టంగా ఉన్నాయి అని చెప్పి తీసుకొని వచ్చాడు ఏమన్నాడైనా కొట్టివేయబడ్డాడు యహో ఆ తర్వాత అదేగా చెప్తాడు మాట వినుట అదే చెప్తాడు ఆయన సమూయలు ప్రవక్త తర్వాత పదిహేను అధ్యయం ఇరవై రెండో వచనంలో అందుకు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యహోవా ఒకడు దహన బలులను బర్పించుట ఆయన సంతోషించునా బలు ఇచ్చిన దహన బలు ఆయన సంతోషించాడు ఆయన మాట వింటిని సంతోషిస్తాడు బలులు అర్పించుట కంటే ఆజ్ఞ కై కొనుటయు పొటేళ్ళొకరు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని చెప్పాడు నువ్వు బలులు ఎవరికి కావాలి నీ అర్పణలు ఎవరికి కావాలి ఏం నాకు అవసరం లేదు నా మాట విను చాలు నాకు విధేయత చూపించు చాలు అదే శ్రేష్టమైంది అని చెప్పాడు తౌలు ఉద్దేశం ఏంటిది ఇవి బాగున్నాయి కదా తీసుకెళ్దాం దేవుని పరిచయకే వాడదాము దేవునికే బలిద్దామని తీసుకొచ్చాడు అంటే తను తను మోసపుచ్చుకున్నాడు తర్వాత ఏం చెప్పాడైనా మాట వినుట శ్రేష్టము నీ బలి ఎవడకు కావాలి అని చెప్పి చెప్పాడు సమీరు ప్రవక్త అంటే ఈ రోజు సేవకుల మైండ్ సెట్ లో కూడా చాలా మంది విశ్వాసుల మైండ్ సెట్ లో కూడా ఇదే నడుస్తా ఉంది ఇన్ని చేస్తున్నాం కదా ప్రభు కొరకు ఇన్ని చోట్ల తిరుగుతున్నాం కదా అని చెప్పి అని ఆలోచిస్తూ తమ్మును తాము మోసపుచ్చుకుంటున్నారు ఈ బలహీనతల్ని ప్రభు క్షమిస్తాళ్లే ఈ యొక్క విధానాలను ప్రభు క్షమిస్తాళ్లే ప్రభువు విడిచిపెడతాళ్లే ప్రభువు కాపాడతాళ్లే ప్రభు ప్రభుకి అంగీకారమేలే అని అనుకుంటున్నారు వాళ్ళు చేసేటువంటి ప్రయాసన బట్టి వాళ్ళు పడే ప్రయాసం బట్టి వాళ్ళు చేసే పరిచర్యను బట్టి ఈ అననీయ సభ్యరాలను కూడా మనం చూస్తాం కదా వాళ్ళు ఎందుకు సగం తీసుకొని సాతాం చేత మోసపుచ్చబడ్డరు పస్తుల కార్యం అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తాం అపోస్తుల కార్యంలో ఐదో అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తాం ఏమని అననీయ సభ్యరాలు ఒక ఏకమై పొలం అమ్ముతారు వాళ్ళు ఏం చేస్తారు భార్య ఎరుకనే వాడు ఐదో అధ్యాయం రెండవ వచ్చినంలో అపోస్తుల కార్యంలో ఐదో అధ్యాయం రెండో వచనంలో భార్య ఇరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదములో వద్ద పెట్టాను అంటే వాళ్ళు ఏం చేశారు కొంత దాచుకున్నారు కొంత తీసుకెళ్ళి అపోస్తులకు ఇచ్చారు ఎందుకు వాళ్ళ ఆలోచించరు డబ్బుల కోసమా తర్వాత పేతురు అంటాడు కదా ఏమని నీ వద్దనున్నప్పుడు నీదే కదా అమ్మినప్పిమ్మట అది నీ వశమై ఉండలేదా అని అంటాడు పేతురు నాలుగో వచనము అంటే ఏందనర్థము నిన్ను ఎవరు ఏమన్నారు అది నీదే కదా నీ వద్దున్నప్పుడు అమ్మిన తర్వాత కూడా అది నీదే కదా నిన్ను ఎవరు ఈ మన్నారు తీసుకొచ్చి నిన్ను ఎవరు అడగలేదు కదా తీసుకొచ్చి ఈ మని నువ్వు ఎందుకు తీసుకొచ్చావు అది నీదే కదా తీసుకొచ్చి అబద్ధం ఎందుకు ఆడాల్సి నీ తీసుకొచ్చి నువ్వు ఇచ్చి మళ్ళీ నువ్వు ఎందుకు అబద్ధం ఆడాల్సి వస్తుంది అని చెప్తున్నాడు అంటే వాళ్ళ ఆలోచన అనన్యాసాపీ ఆలోచన ఏంటిదంటే మనం ప్రభువుకి ఇంత ఇస్తున్నాం కదా కొంత దాచుకుంటే ఇబ్బంది ఏముంది అనే రీతిగా వాళ్ళు మోసపోయినారు అదే అంటాడు సాతాను మిమ్మను అదే చెప్తాడు సాత మోసపు పరిశుద్ధాత్మను మోసపుచ్చుకునేటప్పుడు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను ఎట్లా ప్రేరేపించిండు నువ్వు ఇంత పరిచయ చేస్తున్నావు ఇంత ఆస్తి మొత్తం అమ్మేశావు నీ కోసం మొత్తం వాళ్ళకి ఇవ్వడం ఎందుకు ఆయన పరిచయకే కదా కొంత దాచుకొని పక్కన మిగతాది వాళ్ళకి ఇచ్చేసాయి అని చెప్పి మోసపుచ్చిండు ఆయన అక్కడికి వెళ్ళి ఏం చేసేడు అబద్ధం ఆడాల్సి ఈ కొంత దాచుకుంటే ప్రభు ఏం అనుకోళ్లే వాళ్ళకి తెలుస్తుందా ఏమో వాళ్ళ ప్రభు ఏం అనుకోళ్లే అని చెప్పి ఆ ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళారు మోసపుచ్చుకున్నారు వాళ్ళను వాళ్ళు అంటే వాళ్ళ ఆలోచన ఏంటిదంటే ఇంత ఇస్తున్నాం కదా ఈ కొంచెం తీసుకుంటే ఏమవుతుంది అనే ఆలోచన అది వాళ్ళ ఆలోచన అందుకే మోసపోయినారు సతను మోసపుచ్చిండి వాళ్ళను తర్వాత కూడా మనం చూస్తాం మత్స్య సు వార్త ఏడో అధ్యాయము ఇరవై రెండో వచ్చినంలో మతైసు అధ్యాయం ఇరవై రెండో మన ప్రభువు చెప్తున్నాడు ఆ దినముందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను అక్రమ్ము చేయవార్లరా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును ఇదొక గుంపు ఉంది మనకు తెలిసి ఇదంతా ఏం చెప్తున్నారు వీళ్ళు మేము నీ నామమున ప్రవచింపలేదా ప్రవచిస్తున్నారు నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టలేదా దయ్యాలను వెళ్ళగొడుతున్నారు నీ నామంలో అనేకమైన అద్భుతములు చేయలేదా అద్భుతాలు చేస్తా ఉన్నారు ఈ మూడు ఏంటివి చెప్పండి పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు పరిశుద్ధాత్మ కృపావరాలు దేవుడు ఆత్మ ద్వారా అనుగ్రహించబడేటువంటి వరాలు ఇవి కృపావరాలు ప్రవచించడము అద్భుతాలు చేయడము దయ్యాలను వెళ్ళగొట్టడము స్వస్థపరచడము ఇవన్నీ కూడా కృపావరాలు దేవుడు ఆత్మ ద్వారా అనుగ్రహించబడిన వరాలు మరి వీళ్ళు ఎందుకు వచ్చి ప్రభా అని మేము ప్రభా ప్రభు మేము నీ నామంను ప్రవచింపలేదా ఇట్లా దెయ్యాల్ని వెళ్ళగొట్టలేదా అద్భుతాలు చేయలేదా అని ఎందుకు చెప్తున్నారు అనంటే వీళ్ళు మోసపోయింది ఎట్లాగా అంటే నేను ఈ దేవుడి నామాన్ని బట్టి ప్రవచిస్తున్నాను దేవుడి నామాన్ని బట్టి దెయ్యాల్ని వెళ్ళగొడుతున్నాను దేవుడి నామాన్ని బట్టి అద్భుతాలు చేస్తున్నాను అంటే ప్రభు నాతో ఉన్నాడు ప్రభు నా పరిచర్యలో ఉన్నాడు నేను అద్భుతాలు జరిగిస్తున్నాడు దెయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు ప్రవచిస్తున్నాడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు అంటే ప్రభు నాతోనే ఉన్నాడు ఈ బలహీనతలను ప్రభు క్షమించేశాడు ఈ బలహీనతలు ప్రభు విడిచిపెట్టేశాడు ఇవన్నీ అవసరం కదా అని మోసపుచ్చుకున్న గుంపు ఇదంతా తెలియదా ఈ రోజు మనం చూడమా చర్చిల్లో ఈరోజు మనకు అర్థంగా మనకు కనిపివా ఇవన్నీ మనకి ఎన్నో విషయాలు మనకు చర్చిలో కానీ ఇవన్నీ కూడా వాక్య వ్యతిరేకమైనవి డబ్బుల కోసం చేసేటివి డబ్బులు ఎరగా స్పాన్సర్షిప్లని అవని ఇవని రకరకాల రీతిగా దేవుని బిడ్డల దగ్గర డబ్బులు గుంజడానికి ఎన్నో ఎత్తులేస్తా ఉంటారు ఎన్నెన్నో ఎన్నెన్నో ఎత్తులేస్తా ఉంటారు ఎందుకు డబ్బులు తీసుకోవడానికి పైపెచ్చ అవన్నీ ఎవర పేరు మీద చేస్తారు ప్రభు నామం మీద చేస్తారు అంటే వాళ్ళు రూఢీపరుచుకున్న విధానం ఏంటిదంటే వాళ్ళు ఎందుకు మార్చుకోరు ఇది బైబుల్లో లేదు ఇది బైబుల్లో ఉన్న వాక్యం కాదు ఇది బైబుల్ వ్యతిరేకమైన విధానము అని చెప్పి చెప్పినా ఎందుకు మార్చుకోరు ఎందుకు ఎందుకు మాట వినరు సరి చేసుకోరు ఇదిగో నేను అన్ని అద్భుతాలు నా పరిచయలు జరుగుతున్నాయి అనేకమైన దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి అనేకమై నేను గొప్పగా వాక్యం చెప్తున్నాను అంటే ప్రభు నాతో ఉన్నాడు ప్రభు నా పరిచర్ను అంగీకరించాడు అనేటువంటి గుంపిది ప్రభు ఈ బలహీనతను క్షమించాడు ప్రభు ఈ అవసరం అర్థం చేసుకున్నాడు అని తమ్మును తాము మోసపుచ్చుకున్న గుంపు అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనము ఎందుకు ఎట్లా మనం అతిశయిస్తాము ఎట్లా మనము మనల్ని మనం మోసపుచ్చుకుంటాము అనంటే మనం ప్రభుకి మనం అనుకోవచ్చు మనం చేస్తుంది మంచి పని మనం పరిచర్యబోతున్నాం మనం అక్కడ తిరుగుతున్నాం ఇక్కడ తిరుగుతున్నాం అనేకమైన ప్రాంతాలకు వెళ్తున్నాం అలసట్ లేకుండా తిరుగుతున్నాం అని మనం అనుకుంటున్నాం ప్రభు నాతో ఉన్నాడు ప్రభు నాకు నా పరిచర్లో గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు ప్రభు నన్ను విషయాల్లో గొప్పగా చేస్తూ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళిన సమాధానం దొరుకుతూ ఉంది ఎక్కడికి వెళ్ళిన ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు అనేక మంది విషయాల్లో ప్రభు సమాధానం ఇస్తున్నాడు కాబట్టి ప్రభు నాకు తోడుగానే ఉన్నాడు ప్రభు నన్ను అంగీకరించాడు అని మన బలహీనతల్ని మనము గ్రహించలేకుండా లేకపోతా ఉంది ఒకవేళ గ్రహించిన ప్రభు నాకు తోడుకున్నాడు కదా ప్రభు నన్ను నడిపిస్తున్నాడు కదా అని ప్రభు అంగీకరించాళ్లే ప్రభు విడిచిపెట్టాళ్లే ఇన్ని చేస్తున్నప్పుడు ప్రభు ఇది ఒక్కటి నన్ను విడిచిపెట్టడా అనే ఆలోచనలోనికి వెళ్ళిపోయినాం అదే మనల్ని మనం మోసపుచ్చుకోవడం అని అదే చెప్తున్నాడు మీరు ఒట్టివాడయ్యండి జ్ఞానం లేని వాడయ్యండి ఎన్నిక ఎన్నికైన వాడిని అనుకుంటే భక్తి అనుకుంటే పాపము లేని వాడిని నేను అనుకుంటే మీ మమ్మల్ని మీరు మోస మోసపోయిన వాళ్ళు మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్న వాళ్ళు అని చెప్తున్నాడు కాబట్టి దేనిని బట్టి కూడా మనం అతిశయించకూడదు ప్రభు మనకు అనుగ్రహించిన దేనిని బట్టి కూడా ఈవెన్ పరిచరణ బట్టయినా కూడా దేన్ని బట్టి కూడా మనం అతిశయించకూడదు ప్రభు దగ్గర ఎప్పుడూ కూడా దీన మనస్సు కలిగి ఉండాల ప్రభుని అడగాల ప్రభు నేనేమన్నా తెలిసి తెలియకేమైనా చేస్తున్నానా ప్రభ్వా ఏంటి నా జీవితము నా పరిచయం నీకు అంగీకారమైన నా మాటలు నీకు అంగీకారమైన నా తలంపుల నీకు అంగీకారం నా జీవితం నీకు నా నేను చేసే ప్రతి తలంపు నీకు అని ప్రభు దగ్గర పదే పదే మనం అడగాలి ఎందుకు వీళ్ళు మీ నామమును ప్రవచించలేదా దెయ్యాలను వెళ్ళగొట్టలేదా అద్భుతాలు చేయలేదా అంటే ఏం చేసింద్రంటే ప్రభుని ప్రభు యొక్క కృపా దేవుని ఆత్మ యొక్క వరాల్ని వాడుకున్నారే కానీ ప్రభు యొక్క స్వరాన్ని వాళ్ళు వినలేదు పరిశుద్ధాత్మకు వాళ్ళు లోబడలేదు పరిశుద్ధాత్మని స్వారం ఎప్పుడు వినలేదు ఆయనకి లోబడలేదు కానీ ఆయన ద్వారా వచ్చి కృపావరాలు వాడుకున్నాడు ఏం చేసిండు ఆ కృపావరాలు ఎందుకు అనుగ్రహించిండు సంఘ క్షేమాభివృద్ధి కొరకు అనుగ్రహించి వాళ్ళ వ్యక్తిగతమైన గుర్తింపుల కోసమో వాళ్ళ వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించుకోవడం కోసమో కాదు అనేకులు మారాలి అనేకులు నా యుద్ధకు రావాలి అనేకులు సత్యం తెలుసుకోవాలి అని చెప్పి ప్రభు అనుగ్రహించిండు ఆ మన గొప్పతనానికి కాదు ఇదిగో నేను నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయి ఇదిగో నేను ప్రార్థన చేస్తే గొప్ప సంస్థలు ఇదిగో నేను అద్భుతంగా వాక్యం చెప్తాను కానీ మన గొప్పతనం గురించి గాదా ఇచ్చింది ప్రభు కూడా అనేకుల కొరకు అనేకులు కానీ వీళ్ళను వీళ్ళు మోసపుచ్చుకున్నారు అనేకులు సత్యం తెలుసుకున్నారు అనేకుల దెయ్యాలు అనేకుల దెయ్యాలు వెళ్ళిపోయినాయి అనేకుల్లో అద్భుత అనేకుల జీవితాల్లో అద్భుతాలు జరిగినాయి కానీ వీళ్ళ జీవితంలో మాత్రం శూన్యం ఎందుకు ప్రభు మాట వినలేదు ప్రభు మాట వినకుండా కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి నేను ఇంత ప్రయాసపడుతున్నాను కాబట్టి ఇంత కష్టపడుతున్నాను కాబట్టి ప్రభు నన్ను అంగీకరిస్తాళ్లే నన్ను నన్ను దగ్గరికి తీసుకుంటాళ్లే అని తమ పరిచర్ను బట్టి అతిశయించి మోసపోయిన వాళ్ళు అన్నట్ కాబట్టి మనల్ని మనము అనునిత్యం పరిశీలించుకుంటూనే ఉండాలి అనునిత్యం ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతూనే ఉండాలి ఎందుకు అనంటే ఇవి భయంకరమైన కాలాలు కదా మనం ఉండే కాలాలు ఎంతో భయంకరంగా అక్రమం విస్తరిస్తా ఉంది ప్రభు రాకడ సూచనలు నెరవేరుతా ఉన్నాయి ఏ విషయంలో మనం తగ్గిపోతున్నాము ఏ విషయంలో మనం ప్రభు నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాము ఏ విషయంలో ప్రభువుకి అభిదేత గ్రహించలేని వారం అయితే ఇంక అంతకంటే దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఇంకెవరికి ఉండదు కదా పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు పరిశుద్ధాత్ముడు యొక్క రోల్ ఏంటిది వ్యూహంస వార్త పదహారు అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో యూహన్స్ వార్త పదహారు అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో అయన వచ్చి పాపమును గుర్చియు నీతిని కూర్చియు తీర్పును గుర్చియు లోకమును ఒప్పుకొని చేయును ఏం చేస్తాడంట ఆయన పాపాన్ని గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పు లోకమును ఒప్పుకొని లోకమంటే మనమే తర్వాత చెప్తాడు మనల్ని ఒప్పింపజేసిండు ప్రభు పాపాన్ని గూర్చి మనం పాపిమి మనం పాపులమి అని తెలియజేసిండు నీతిని గర్చి మనకు నీతి మంతుడు ఒక్కడు కూడా లేడు నీతిమంతుడుగా మారాలంటే మారాలంటే ప్రభు యొక్క రక్తంతో ఏసు ప్రభు యొక్క రక్తంతో కడగబడాలని చెప్పిండు తీర్పును గూర్చి ఒకవేళ నువ్వు పాపాలు ఒప్పుకోకపోతే నీతిమంతుడు కాకపోతే పాపముల నుంచి విడుదల పొందకపోతే రేపు నీకు నిత్య శిక్ష ఉంది నీకు తీర్పు తీర్చబడుతుంది అని చెప్పి ఒప్పింపజేసిండు ప్రభు అంటే నీ యొక్క జీవితాన్ని తెలియజేస్తా ఉన్నాడు నువ్వు చేసే క్రియలేంటివి నువ్వు చేసేటువంటి కార్యాలు దానికి రేపు శిక్ష ఉందని హెచ్చరిస్తా ఉంటాడు కానీ ఆ గుంపు ఏం చేసింది దాన్ని అంగీకరించలేదు ఎప్పుడు కూడా అంగీకరించలేదు సమర్థించుకున్నారు తమ్ము తాము సమర్థించుకొని నేను చేసేది కరెక్టే ఇది కూడా ప్రభు పనేలే ఇది కూడా దేవుని కార్యమే దేవుడు తోడుగున్నాడు నాకు పరిచయలో తోడుకున్నాడు నన్ను నడిపిస్తున్నాడు అని తమ్ముని తాము మోసపుచ్చుకుంటూ చివరికి ఏమైపోయినారు ప్రభు ఏమన్నాడు మీరెవరో కూడా నాకు తెలియదు నా వద్ద నుండి పోమండి పోండి ఎన్నడూ ఎరగను అంజే అక్రమం చేయవాలరా నా వద్ద నుండి పోండని అని వారితో చెప్పాను ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కదా జీవిత కాలం ప్రభూపం చేస్తూ జీవిత కాలం సమర్ జీవిత కాలం వాక్యం చెప్తూ అనేక మంది జీవితాల్లో వెలుగును తీసుకొని వచ్చి అనేక మందిని పాపముల నుంచి విడిపించేటట్టుగా వాక్యం చెప్పి అనేకులు జీవితాలను స్వస్థపరిచి బాగు చేసి ఎంతో ప్రయాసపడి చివరికి ప్రభుని నేను ఎరగను అది ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి కాదు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి కాబట్టి మనల్ని మనం అనునిత్యం పరిశీలించుకోవాలి అనిత్యం మనం ప్రభు దగ్గరికి వెళ్ళి బతిమాలుకోవాలి అనునిత్యం ప్రభు దగ్గరకు గోజారాలి నా ప్రభు నా పరిచరకి అంగీకారమైన ప్రవ్వా ఇంత ప్రభు నన్ను బ నన్ను నాలో ఆయన దావిధ భక్తులు ప్రార్థన చేస్తున్న అంతరంగాన్ని శోధించు ప్రభావ అందులో నీకేమన్నా అవిధేయత ఉందేమో బయటకు తీసుకొచ్చి నాకు చూపించు ప్రభ అని చెప్పి ప్రార్థన చేస్తాడు ఎందుకు ఏ రీతిగానూ కూడా నేను దేవునికి దూరంగా ఉండడానికి వీల్లేదు ప్రభుకి అవిధేయకరమైనటువంటి కార్యం కూడా నా జీవితంలో ఉండడానికి వీల్లేదు అదే ఆయన వాళ్ళ తీర్మానం ఎందుకంటే మనకు అర్థం కావు ఒక్కోసారి మనం చేసే తప్పులు కూడా మనకు మనం చేసే తప్పులన్నీ కూడా మనకు ఉప్పులు అనిపిస్తాయి మనం గతంలో చేసిన మిస్టేక్స్ అన్ని కూడా కరెక్ట్గానే అనిపిస్తాయి అప్పుడే మనకు కావాల ఒకటి ఈ విషయంలో మన తప్పు ఉంది ఒక విషయం జరిగితే ఆ విషయంలో మనం కరెక్టే అని మనం నిలబడుతున్నామంటే ఒకటికి నాలుగు ప్రభువుని అడగాలి ఈ విషయం జరిగింది ఇందులో నా తప్పేమీ లేదు ఎదుటి వాళ్ళ తప్పే ఉంది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఒకటికి నాలుగు సార్లు వెళ్ళి ప్రభు దగ్గర అడగాలి ఎందుకు ఇక్కడే మనం మోసపోతా ఉంటాం ప్రభుని అడగాలి నిజమేనా ప్రభు ఇక్కడ నేను చేసింది కరెక్టేనా నాకు అలా అనిపించింది మరి అది ఆ విషయం అంగీకారమేనా అని చెప్పి ప్రభు దగ్గర అడిగితే ఏదో ఒక రూపంగా ప్రభు బయలుపరుస్తూనే ఉంటాడు ఒక రూప వాక్య రూపకంగా ప్రభు బయలుపరచచ్చు లేదంటే లేకపోతే ఒక కళ రూపకంగా దేవుడు బయలుపరచచ్చు దర్శన రూపకంగా బయలుపరచు దేవుడు ఏదో ఒక రీతిగా ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు ప్రభు ఏదో ఒక రూపంగా తెలియజేస్తాడు ఆయన అంత గొప్ప దేవుడు మాట్లాడే దేవుడే సజీవుడైన దేవుడే నిన్న నేడు నిరంతరం ఎప్పుడు కూడా మారని మార్పు చెందని గొప్ప దేవుడే ఆయనలో ఏ మార్పు ఉండదు ఆయన అప్పుడు వాళ్ళతో మాట్లాడాడు ప్రాత నిబంధన భక్తులతో మాట్లాడాడు అపోస్తులతో మాట్లాడాడు ఈరోజు మనతో కూడా మాట్లాడతాడు ఒక్కొక్కరితో ఒక్కొక్క రీతిగా మాట్లాడాడు ప్రభు అది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక్కొక్కరితో డైరెక్ట్ ముఖాముఖిగా మాట్లాడండి ఒక్కొక్కరు దూతలను పంపించండి ఇంకొకరితోటి వేరే వ్యక్తులని ప్రవక్తలను పంపించిండు ఒక్కొక్కరు దర్శనాల్లో మాట్లాడిండు కళల ద్వారా మాట్లాడిండు రకరకాలుగా ప్రభు మాట్లాడతాడు రకరకాలుగా ప్రభు గుర్తు చేస్తూ ఉంటాడు కాబట్టి ఏదో రీతిగా ప్రభు మాట్లాడే దేవుడు ఆ మాట్లాడినప్పుడు మనం అంగీకరించాలి ఆ మాట్లాడినప్పుడు మనం స్వీకరించాలి స్వీకరించినప్పుడు ఏమవుతుంది మనల్ని మనం కఠినపరుచుకుంటాం మనల్ని మనం మోసపుచ్చుకుంటాం తర్వాత ప్రభు రాజ్యంలోనికి ప్రవేశించలేని వారంగా ఉంటుంది ఇంత ప్రయాసపడి ఇంత కష్టపడి ప్రభు రాజ్యంలోనికి వెళ్ళకపోతే ఎందుకు చెప్పండి కాబట్టి ఇదే చెప్తున్నాడు ఆయన అనేది అంత్యదినాల్లో ఎక్కువగా ఉంటుంది మోసపోవడం ఎక్కువగా ఉంటుంది ఎవడో వచ్చి మనల్ని మోసపుచ్చలేడు కానీ మనల్ని మనమే మోసపుచ్చుకొనగలము మనల్ని మనమే మనకు మనమే మోసపోతాము అని ఈ వాక్యాలన్నీ చెప్తా ఉన్నాయి అదే పౌలు భక్తుడు చెప్పిండు నాకు ప్రత్యక్షత దేవుడు అనుగ్రహించిండు వాటిని బట్టి నేను అతిశయించగలను నేను అతిశయిస్తాను అతిశయించినా సత్యమే చెప్తాను అని చెప్పినప్పుడు ప్రభు ఏం చేసిండంట ఆయనకి శరీరంలో ముళ్ళు పెట్టి అనగొట్టకు నలగొట్టకు సాధారణ దూతగా ఉంచండి ఎందుకంటే ఆ విషయంలో నువ్వు అవన్నీ చూపించింది నేను అవన్నీ నీకు తెలియజేసింది నేను నువ్వు గొప్పవాడివని కాదు నువ్వు అనేకులకు తెలియజేయాలి అనేకులకు ఆ విషయాలు చెప్పాలి అని కాబట్టి నువ్వు అతిశయించడానికి అక్కడ ఏమీ లేదు నేను చూపిస్తేనే నువ్వు చూసావు కాబట్టి తగ్గించుకునే ఉండు అని ప్రభు చెప్పింది కాబట్టి మనం దేన్ని బట్టి కూడా అతిశయించకూడదు మనం డబ్బులు ఇస్తున్నామను పరిచర్య చేస్తున్నామను దశంభాగం ఇస్తున్నామను అనేకమైనటువంటి సహాయ కార్యక్రమాలు చేస్తున్నామను దేన్ని బట్టి కూడా మనం అతిశయించకూడదు మన జ్ఞానాన్ని బట్టో లేకపోతే మనకు ఉన్నటువంటి పిలుపుని దేన్ని బట్టి కూడా మనం అతిశయించకూడదు అలా అతిశయిస్తే మనల్ని మనం మోసపుచ్చుకున్న వాళ్ళమవుతుంది మనం ప్రభు దగ్గర విరిగి నలిగిన హృదయం గల దీన మనస్సు గెలిగిన ఉండాలి ప్రభు యొక్క కనులు ఆయన ఎప్పుడు కూడా ఆయన చెవులు విరిగి నలిగిన హృదయం గల వారి వైపు ప్రభు ఎప్పుడు కూడా తనకు లోబడే వాళ్ళకి తను తను తను తనకు లోబడే వాళ్ళకి తనకు విధేత చూపించే వాళ్ళ కొరకు వెతుకుతూ ఉంటాడంట ప్రభు కాబట్టి మనం ఆయనకి విధేత చూపించే వాళ్ళంగా ఉండాల మనం దేన్ని బట్టి కూడా అతిశయించకూడదు ఆయనకు తగినట్లుగా మనం జీవించాలి ప్రభు ప్రతి క్షణం ఆయన విరినలిగిన హృదయంతో ఆయన దగ్గరికి వెళ్ళాలి ప్రౌడ్ హృదయంతో వెళ్ళకూడదు ఏదో గొప్పగా సాధించమనే హృదయంతో ఆయన దగ్గరికి వెళ్ళకూడదు తగ్గించుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి కృతజ్ఞత చెప్పాలి ఏది చేసినా ప్రభు ఇది నువ్వు చేసిన నువ్వు నాకు ఇచ్చిన ధన్యత నేను చేశాను కాబట్టి నేను గొప్పవాణ్ణి కాదు ప్రభావ నా ద్వారా ఇది జరిగించినందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పాల ప్రభువుకు లోబడాల కాబట్టి మనల్ని మనం నిత్యము పరిశీలించుకునే వారంగా ఉండాలి నిత్యము మనం లోబడే వారంగా ఉండాలి ప్రతి విషయం ప్రతి పని చేసే ప్రతి ఆలోచన ఇది ప్రభువుకు తగినదేనా అని ఆలోచించుకునే వారంగా ఉండాలి ఆ రీతిగా ఆలోచించకుండానే వీళ్ళంతా కూడా మనం చూస్తున్నాం సవులు కానీ అక్కడ ఉన్నటువంటి అననీయ సతీరాలు గాని అదే రీతిగా వీళ్ళు గాని ఈ అంత్యదినాలు ఉన్న బోధకులు కానీ వీళ్ళందరినీ కూడా మనం చూస్తా ఉన్నాం వీళ్ళందరూ కూడా త్రోసి వేయబడ్డ వాళ్ళే వెలిగించబడ్డ దేవుని యొక్క అభిషేకం పొందుకున్నవాడు దేవుని ద్వారా మొట్టమొదట రాజుగా ఎన్నుకొనబడి వాడు దావిధి రెండో వ్యక్తి కానీ మొట్టమొదటి ఎన్నుకున్నది సౌలుని ఎంత గొప్పదాన్ని తౌలికిచ్చిండు దేవుడా గొప్ప ధన్యతని కానీ ఆ ధన్యతను అతను కోల్పోయింది ఎంతో పరిచర్య చేసిండ్రు కానీ వాళ్ళు నశించిపోయినారు అదే రీతిగా ఈ బోధకులు ఎంతో ప్రవచించిండ్రు అద్భుతాలు చేసిండ్రు దయ్యాలను వెళ్ళగొట్టిండు కానీ చివరికి నశించిపోయినారు అటువంటి జాబితాలో మనం ఉండకూడదు కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మనం చేసే పరిచర్యను బట్టి లేకపోతే మన జీవితంలో ఏదో కార్యాలు జరుగుతున్నాయని బట్టి మన ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు బట్టి లేకపోతే మనము కృపావరాలు కలిగి ఉన్నామని బట్టి ప్రభు నాతోనే ఉన్నాడు నేను చేసినవన్నీ అంగీకరిస్తున్నాడు అనే ఆలోచనలో మనం ఉండకూడదు అని చెప్తున్నాడు కాబట్టి మనం నిత్యం పరిశీలించుకుందాం దేవుడు అటువంటి కృపను మనందరికీ అనుగ్రహించిన దాకా కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిమైన తండ్రి ప్రేమ కనికరం కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభావ సర్వశక్తివంతుడ సర్వాధికారి మీకు ఎంతగా అనుస్థుతులు ఇంతవరకు ప్రభావ ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకేం అవును తండ్రినైనా మమ్మల్ని మేము మోసపుచ్చుకునకుండా జాగ్రత్తగా ఉండడానికి సహాయపడండి అవును ప్రభావ ఏ విషయంలోనూ ప్రభావ మేము యోగ్యం కాను తండ్రినైనా అన్ని కూడా ప్రభావ మీ కృప ద్వారానే అనుగ్రహించబడినాయి ప్రభావ మీ జ్ఞానం ఇచ్చిన మీరు ఎన్నుకున్నా ప్రభావ మీరు భక్తిని ఇచ్చిన పాపముల నుంచి విడిపించిన ఇందులో ఎందులో కూడా మా లేదు మేము ఉట్టి వారము మట్టి మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు మీరు మమ్మల్ని నిర్మించుకున్నారు మీరు మమ్మల్ని రాజ్య వారసులుగా పిలిచారు మేము తప్పిపోయినా పక్కకెళ్ళిపోయినా నీకు దూరంగా చీకటిలో పాపములో జీవిస్తున్న తిరిగినైనా మళ్ళీ మీరే నా ప్రభ చెల్లించి నీ చెంతకు నడిపించుకున్నారు శాశ్వత కాలమునైనా నీతో పాటు ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు శాశ్వత ప్రభ గొప్ప రాజ్యాన్ని ప్రభా వారసులను గాను నా ప్రభావం చేశారు అందుని మీకు స్తోత్రంలో తండ్రి మా జీవితంలో మేము ఏది కలిగిన్నా ప్రభావ అది కేవలం నీ కృపను అనుగ్రహించబడింది నా ప్రభ దేని విషయంలో అతిశయించకుండా మాకు ఇవ్వబడిన రక్షణ మేము కోల్పోకుండా మీరే సహాయపడమని తండ్రి మీరే నా మా ప్రతి ఆలోచనలో ప్రతి తలం ప్రతి ఒక్క క్రియలో నా తండ్రి నన్ను అంగీకారంగా మీకు అంగీకారంగా మేము ఉన్నట్లుగా మీకు జ్ఞానం అనుగ్రహించి నడిపించమని ప్రతిదీ పరిశీలించుకొని నా ప్రభావ యోగ్యమైన చేయడానికి మీరే సహాయపడమని యేసో పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మే ఆశీర్వాదం మన ప్రభు అని ఏసుక్రీస్తుకు కృప కనికరం ప్రేమ సమాధానం నడిపింపు వరందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించనుగా